శ్రీ శ్రీ శ్రీ విద్యారంగ గురుదేవుల చేపరిచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీప మనబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల ముప్పై ఆరవ శ్లోక అని ఇంత దగ్గర సిద్ధి వచ్చాడు సద్గురుదేవులైనటువంటి శ్రీ విద్యారంగ గురుదేవులు మాయాఖ్యాయామధేనోహో వత్సవ్ జీవేశ్వర ఊభౌ మాయా నవడు కామధేను యొక్క బిడ్డలు అంటే మాయా కల్పితము మాయా సిద్ధి అధీన సిద్ధి గలవారు అని అర్థం కల్పితము అని నిశ్చితార్థం ఈ కల్పితమైనటువంటి జీవేశ్వరుల చేత అర్థం సర్వం ప్రకల్పితం అని పూర్వం ప్రకారంగా యసెచ్ఛం పిబతం ద్వైతం ద్వైత ఎంతైనా కల్పన చేసుకుని అనుభవిస్తే అనుభవించురాక పరంతు అద్వైతమే తద్వైత్యే పరము జీవేశ్వరులు మిథ్యా జీవేశ్వరుల యొక్క భేదము మిథ్యా అని ఎనభై రెండో అంకం చూడండి నను జీవేశ్వరో మాయికేద్యే అని కుతస్థ బ్రహ్మణో పారమాచేద సత్ ఇత్య భేద ప్రయోజక స్వరూప విలక్షణ అభావాత్ మరే మృతి పరిహారటి శిష్యుడు అంటాడు స్వామిజీ జీవేశ్వరుల యొక్క భేదము మాయక ముందం ద్వారా మిథ్య జీవేశ్వరుడు కూడా మాయా కల్పితములు కాబట్టి వారిలో ఉన్నటువంటి భేదం కూడా మిథ్య కానీ కూటస్థ బ్రహ్మనోహో పారమార్థికేన కూటస్థుడు పారమార్థిక స్వరూపము శుద్ధ చైతన్యము బ్రహ్మము పారమార్థికము అలాంటప్పుడు వారికి భేదం ఏదైతే ఉన్నదో అది కూడా పారమార్థికమే దివేశ్వరుడు మిథ్యా కాబట్టి వారి భేదం మిథ్య కానీ కూటస్థ బ్రహ్మడు మిథ్యా కాదు కదా పారమార్థికం అంటే శసుకాలేశ అవస్థిత ఏ వస్తువు స పారమార్థిక మూడు కాలాల్లో అవ్యభిచరితమై ఏ వస్తువు ఉంటుందో అది పారమార్థికమనబడుతుంది అది కూడా పారమార్థికమే ఎందుకు మూడు కాలాల్లో అవేకరితమై సదా విద్యమానమై ఉంటాడు అట్లా బ్రహ్మము పారమార్థికము కావున ఎప్పుడైతే వీరిద్దరు పారమార్థికంలో అట్లా వీరిద్దరి భేదము కూడా పారమార్థికమే అయి ఉంటుంది అని ఈ విధంగా కూటస్థ బ్రహ్మలకు స్వరూపము చేత వైలక్షణ్యం యొక్క అభావం ఉన్నది విలక్షణత లేదు భేదం చెప్పాలంటే వైలక్షణ్యం చెప్పాలి కదా విలక్షణత చెప్పాలి అదంటే ఇది కాదు ఇదంటే అది కాదు అన్యోన్యభావానికి భేదం అంటాము భేదం దేనికంటారు అన్యోన్యభావములకు భేదం అందరు ఏ విధంగా ఘటహ పటోనా పటహ ఘటోన ఘటము పటము కాదు పటము ఘటము కాదు ఎందుకు కాదు వాటి యొక్క స్వరూప ఉన్నది ఘటం యొక్క వేరే ఉంది పటం యొక్క స్వరూపం వేరే ఉంది అందువల్ల భేదం ఉంది కానీ కూటస్థ బ్రహ్మలకు స్వరూప వైలక్షణ్య అభావాత్ స్వరూపం యొక్క లేదు కాబట్టి భేద ప్రయోజకము లేదు ప్రయోజకం అంటే హేతు కారణము స్వరూపంలో విలక్షణత ఉంటే భేదం ఉంటుంది అంటే భేదానికి కారణము స్వరూప విలక్షణ్యం కానీ కుటస్థ బ్రహ్మలకు స్వరూప విలక్షణ అభావాత్ భేద ప్రయోజక అభావ స్వరూప విలక్షణం లేదు కాబట్టి ఆ స్వరూప విలక్షణమే భేదకము భేదములకు కారణం కాబట్టి ఆ స్వరూప విలక్షణమే లేనప్పుడు భేదం కూడా సిద్ధించదు అని శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు కూటస్థ బ్రహ్మనోర్ భేదో నామృత మహాకాశం ఈజెత మరి ఎప్పుడైతే కూటస్థ బ్రహ్మలకు స్వరూప వైలక్షణ్యం యొక్క అభావం ఉన్నందు భేదం సిద్ధించదు అలాంటప్పుడు ఇతడు కూటస్థుడని ఇతడు బ్రహ్మమని మరి భేద వ్యవహారం ఎందుకు అయితేంది ఇతడు కూటస్థుడని అతడు బ్రహ్మం అని మీరే చెప్తున్నారు కదా త్వ పదానికి లక్ష్యార్థం కూటస్థుడు తత్పదానికి లక్ష్యార్థం బ్రహ్మము అని భేద వ్యవహారం చేసి చెప్తున్నారా లేదా మరి భేద వ్యవహారం ఎందుకు అవుతుంది అని అంటే కేవలం నామ మాత్రాదు వృత్తే నహి భేదహ నామేదం తప్ప స్వరూపం చేత భేదం లేదు నాయన అంటాడు నామమాత్ర భేదం ఉన్నది పేరుకు చెప్పుకోవడానికి భేదముంది కానీ స్వరూపం చేత భేదం లేదు ఏ విధంగా ఘటాకాశ మహాకాశ యోరివ ఘటాకాశము మహాకాశము అని మనం చెప్తాము భేద వ్యవహారం అయితుందా లేదా ఈ భేద వ్యవహారము నామమాత్రము కంటే వేరే ఉందా చెప్పు నామమాత్ర భేదం కంటే స్వరూపం చేత ఘటాకాశానికి మహాకాశానికి భేదం ఉందా ఘటాకాశమే మహాకాశం నామమాత్రం చేత భేద వ్యవహారం అవుతుంది అంతేగాని స్వరూపం చేత భేదం లేదు అదే విధంగా కూటస్థ బ్రహ్మలకు కూడా నామమాత్రభేదం తప్ప స్వరూప భేదము లేదు పారమార్థిక భేదం లేదు నామమాత్ర భేద ప్రతీతో అపి వస్తుత భేదాభావే దృష్టాంతం పూర్వక్తం స్మరయతి నామపాత్ర భేదం తప్ప వస్తు భేదం లేదు అనంటూ ఘటాకాశ మహాకాశ దృష్టాంతను పూర్వము ఆరంభంలో చెప్పినటువంటి దృష్టాంతా మళ్ళీ స్మరించి చెప్పాడు ఎనభై ఆరో అంకం చూడండి ఏం భేదశ మిథ్యాత్వ సమర్థనైన కిం ఫలం ఇత్యాహ ఈ ప్రకారంగా భేదము మిథ్యా అని సిది చేశాడు గ్రంథకర్త నామత్ర భేదమే గాని వాస్తవ భేదం లేదు అంటే భేదము మిథ్య ఎవరికి కూటస్థ బ్రహ్మలకు ఈ విధంగా భేదాన్ని మిథ్యాన్ని సిద్ధి చేసిన తర్వాత దాని యొక్క ఫలం ఏమిటి అని అంటే శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు రెండు శ్లోకం చూడండి యదద్వైతం శృతం సృష్టి ప్రాక్ తేవాద్యోపరి ముక్త వపివృథ జీవేశ్వరులు మిథ్యా కల్పితము వారి భేదము మిథ్యా అని సిద్ధి ఇక మాయా కల్పితము అది మిథ్యా మరి మాయాకార్యమైనటువంటి నామరూప ప్రపంచము అది మిథ్య ఉపాదాన కారణమే మిథ్య అన్నప్పుడు కార్యం ఎట్లా సత్యమైతుంది అది కూడా మిథ్య ఇక కూటస్థ బ్రహ్మలకు వాస్తవ భేదం లేదు అంటే ఇద్దరు ఒక్కటే అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఎన్ని వస్తువులు మిగిలినవి చెప్పు ఆ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనాస్తి కించం సృష్టి పుర ఈ సృష్టి ఉత్పత్తి పూర్వము ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని మనకు చంద్రతి చెప్తుంది ఏకం అంటే సజాతీయ భేదరహితం ఏవా స్వగత భేదరహితం అద్వితీయం విజాతీయ భేదరహితం సజాతీయ స్వగత విజాతీయ భేదరహితం ఒకే ఒక అద్వితీయ బ్రహ్మ ఉంది అంటే రెండో వస్తువు లేదు దేవేశ్వరులు మిత్యాన్ని మాయా తత్కార్యమైన జగత్తు మిత్యాన్ని సిద్ధి చేశాము బ్రహ్మలకు భేదం లేదు ఇద్దరు ఒకటే నావమాత్ర భేదం తప్ప స్వరూపం చేత భేదం లేదు ఒకటే ఇప్పుడు అవశేషంగా మిగిలింది ఎంతమంది ఎవరెవరున్నారు కేవలం ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మానంటూ శృతి ఏదైతే చెప్పిందో అదే తత్వము అవశిష్టమై ఉంది అదే ఎల్లప్పుడూ ఉంది సృష్టి ప్రాక్ సృష్టి ఉత్పత్తి పూర్వం అదే ఉంది అద్య ఇప్పుడు కూడా అదే ఉంది ఉపరి తర్వాత భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది ముక్త ముక్తి దశలో కూడా నువ్వు ముక్తుడవైన తర్వాత కూడా ఉండేది ఒకటి సదైవ సోమ ఇద్రహాస్యకమే ద్వితీయం శ్రోత అద్వితీయం బ్రహ్మ ప్రతిపాదితం తదేవ కాలత్ర అబాధ్యత్వేన వాస్తవం నా భేద ఇది భావ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం ఏ సజాతీయ స్వాగత విజాతీయ భేద ఒకే ఒక అద్వితీయ బ్రహ్మ ఉంది ఏదైతే ప్రతిపాదించిందో అదే ఉత్పత్తి కంటే పూర్వము ఇప్పుడు మరి భవిష్యత్తులో కూడా కాలత్రయేపి అబాధ్యత్వేనా వాస్తవం కాలత్రయం అంటే మూడు కాలాల్లో కూడా అబాధ్యమై ఉన్నది వాస్తవము పారమార్థికమై ఉన్నది కానీ నా భేద భేదం లేదు రెండో వస్తువు ఉంటే కదా భేదం శుద్ధ రెండో వస్తువే లేదు అని శుద్ధి చేసిన తర్వాత తరిహి సర్వై భేదాభినివేశ క్రియతే ఇది అత ఆహృత మాయా అయితే స్వామిజీ ఉన్నది ఒకే ఒక అద్వితీయ వస్తువు అయితే ఒకే ఒక పరబ్రహ్మ వస్తువు అయితే మరి జీవులందరికీ భేద వ్యవహారం ఎందుకైతుంది నేను వేరని నువ్వు వేరని అతడు వేరని మాకంటే భిన్నుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు సృష్టిస్థితుల అని ఈ భేదము ఎందుకు ప్రతీతి అవుతుంది అని తత్వజ్ఞానము లేనందు అంటే అజ్ఞానం వల్ల అంటే మాయ చేత భ్రమ అవుతుంది అంటాడు మాయ జనాన్ వృథ భ్రమయతి ఊరికేనే మాయ జీవులను భ్రమింపజేస్తుంది జీవుడు వేరు ఈశ్వరుడు వేరు ప్రపంచం వేరు అని ఈ విధంగా జీవులను ఊరికే భ్రమింపజేస్తుంది ఎందుకు సుస్వరూప అజ్ఞానం వల్ల తత్వజ్ఞానం లేనందు వల్ల మాయ అఖిలాన్ జగన్ వృథా భ్రమయతి సమస్త జగత్తును మాయ ఉట్టిగానే ఉరకే భ్రమింపజేస్తుంది భ్రమలో పడేస్తుంది తత్వజ్ఞాన రహితత్వాలు అభినివేశం కురువంతేది భావ తత్వజ్ఞానం లేనందు వల్ల ఈ జీవులందరూ కూడా అభినివేశం చేస్తున్నారు ఆగ్రహం చేస్తున్నారు నేను వేరు అతడు వేరు ఈశ్వరుడు వేరు జగత్తు వేరు అని ఈ విధంగా తత్వజ్ఞానం లేనందు అంతేగాని ఇది వాస్తవం కాదు మాయయ్య సమస్త జగత్తును వృథ అంటే నిష్కారణంగా వాళ్ళను భ్రమింపజేస్తుంది అంటారు తొంభై రెండో అంకం నన్ను ప్రపంచస్య మాయామయత్వం తత్వస్య అద్వితీయత్వం చెయ్యే వర్ణయంతి తే అపి దృశ్యంతే శిష్యుడు శంక స్వామీజీ బాగుంది ఒక్క అద్వితీయ భ్రమం తప్ప రెండో వస్తు లేదు ఏకం ఏవో అద్వితీయం బ్రహ్మ అనంత శృతి సిద్ధమైనటువంటి తత్వాన్ని మీరు చక్కగా అనేక ప్రమాణాల చేత యుక్తుల చేత అనుభవానుసారంగా నిర్ధారణ చేశారు బాగుంది కానీ ఎప్పుడైతే తత్వజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఏకమేవో అద్వితీయం జ్ఞానం కలిగింది కదా అది కలిగితేనే కదా తత్వజ్ఞానం అంటే దేనికంటారు సరే ఎప్పుడైతే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ నేహ అని ఏ విధంగా ఎప్పుడైతే తత్వజ్ఞానం కలుగుతుందో అప్పుడు తాను ముక్తుడే కదా ఇక అతనికి రెండో వస్తువు ప్రతీతి కాదు కదా అతడి జ్ఞానియే కదా ఆ మరి ఎప్పుడైతే అతడి తత్వజ్ఞాని అనబడతాడో అప్పుడు అతనికి ద్వైతం ప్రతీతి కాకూడదు కదా ద్వైతం మిత్యాత్వం నిత్యం కదా మరి ద్వైత ప్రతీతి కాకూడదు కదా కానీ అయితుంది ప్రపంచస్య మాయామయత్వం తత్వశాతీయత్వం ప్రపంచం అంతా మాయామయము అంటే మాయా కార్యము మాయా యొక్క వికారము ఇదంతా కల్పితము మిథ్యా అని మరియు తత్వశాయ అద్వితీయం అద్వితీయమైనటువంటి పరబ్రహ్మం తత్వం అంటే యథార్థము అని ఈ ప్రకారంగా నిశ్చయించుకున్న వారు కూడా వర్ణయంతి చెప్తున్నారు నిశ్చయం చేసుకున్నారు అయినా కూడా సంసారవంత దృశ్యంతే వారు కూడా సంసారుల వలన మనకు కనపడుతున్నారు లోకంలో అజ్ఞానులు అయితే సంసారులు ఉండే ఉన్నారు అజ్ఞానుల వలనే జ్ఞానుడు కూడా వ్యవహారం చేస్తున్నారు ఈ ప్రపంచం అంతా మిత్ర అంతా మాయా ఉన్నది ఒకటే పరబ్రహ్మ వస్తువు అదే సత్యము అని చెప్పేవారు కూడా సంసారంలో కొట్టుమిట్టాడుతున్నారు సంసారంలో చిరదాడుతున్నారు సకల వ్యవహారాలు అజ్ఞానుల వలనే చేస్తున్నారు అజ్ఞానుల కంటే ఇంకా అధికంగా చేస్తున్నారు వ్యవహారం జ్ఞానులు అందుకని అంటున్నాడు శిష్యుడు స్వామీజీ అంతా మిథ్యా ఉన్నది ఒకటే పరబ్రహ్మ అదే సత్యము అని చెప్పేవారు కూడా సంసారవంత దృశ్యంతే సంసారులుగా మనకు కనపడుతున్నారు మరి అంతా మిథ్యాన తర్వాత మళ్ళీ వీళ్ళకి సంసారంలో ప్రవృత్తి ఎందుకైతుంది సంసారం ప్రతీతి ఎందుకు అవుతుంది వాళ్లకు కాకూడదు కదా అత తేనే కిం ప్రయోజనం అందుకని పరి ఇంత సాధనలు చేసి వేదాంతాన్ని అభ్యాసం చేసి అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వివాహ సత్యం జగన్ మిథా నిశ్చయం చేసుకున్నాం అత్రాన ఏం ప్రయోజనం చెప్పు తత్వజ్ఞానం చేత ఏం లాభం అని విధంగా శిష్యుడు శంక అప్పుడు గురుదేవుడు సమాధానం చెప్తున్నాడు ఏ వదంతిత్ మేపీ బ్రహ్మంతే విద్య యాత్రం నా యథాపూర్వేషం అత్ర భ్రాంతేర దర్శనాత్ పూర్వార్థము శంఖాభాగము ఉత్తరార్థము సమాధానం ఏ ఇతం వదంతి ఎవరేతే ఈ ప్రకారంగా చెప్తున్నారు అంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఈ జగత్ అంతా మాయామయము పరబ్రహ్మ వస్తువు అని ఈ విధంగా ఎవరైతే చెప్తున్నారో ఏతే అభి అత్ర బ్రహ్మంతే వాళ్ళు కూడా ఈ సంసారంలో తిరుగుబడుతున్నారు సంసారంలో ప్రవృత్తులు అవుతున్నారు అజ్ఞానుల వలనే వ్యవహారం చేస్తూ ఉన్నారు అలాంటప్పుడు విద్య విద్య చేత ఏం ప్రయోజనం సిద్ధించినట్టు స్వామిజీ అని ఈ విధంగా శిష్యుడు శంక చేస్తే కర్మవశాత్ కేశాంఛిత వ్యవహారే సత్యపి పూర్వవ అభినవేశ అభావాత మా పరిహరతి అవునాయినా నువ్వు అన్నది సరిగ్గా ఉన్నది జ్ఞానుడు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నారు అజ్ఞానులు వాళ్ళు కూడా సకల వ్యవహారాలు చేస్తూ ఉన్నారు మరి దానితో జ్ఞానం యొక్క ప్రయోజనం ఏమైనా శంకించావే అది కూడదు అది తగదు ఎందుకనంటే జ్ఞానుల యొక్క ప్రారంభ కర్మ భిన్న భిన్నంగా ఉంటది జ్ఞానులే కాదు అజ్ఞానులకు కూడా ఒకరి కర్మ ఒకరికి అన్వయమవుతుందో చెప్పండి విచిత్రమైనటువంటి కర్మ అతని ప్రారంభం వేరే ఉంటుంది ఇతని ప్రారంభం వేరే ఉంటుంది మరొకరి ప్రారంభం వేరే ఉంటుంది భిన్న భిన్న ప్రారంధాలు ఉంటాయి అందుకని జ్ఞానులలో కూడా విచిత్ర ఆ ప్రారంధ వైచిత్రం చేత వాళ్ళ వ్యవహారం కూడా విచిత్రంగానే కనపడుతుంది ఏపీ వరణార నిష్టమతోపమరే రాగితరే జ్ఞానినా లక్ష్యతే నకరూపా స్థితి స్వరాజ్య సిద్ధిలో శ్రీ గంగాధరేంద్ర సరస్వతి స్వామి అంటారు జ్ఞానినం ఏక రూప స్థితి నా లక్ష్యతే వ్యవహారము వాళ్ళ స్థితి ఒకే తీరుగా కనుక్కోవట ఉండదు కూడా అంటున్నాడు ఎందుకనంటే వాళ్ళ వల్ల ప్రారంభ వైచిత్ర్యం వల్ల ప్రారంధ వైలక్షణ్యం వల్ల భిన్న భిన్న ప్రారంభం ఉంటది అందరికి ఒకే తీరుగా ప్రారంభం ఉంటది ఏమి కే పి వర్ణాశ్రమాచార నిష్టాపర కొందరు వర్ణాశ్రమ నిష్ఠాపరులై ఉంటారు వారి వారి స్వ స్వ వర్ణాశ్రమ ధర్మేనా తపసా హరితోషనాథ్ అని ప్రకారంగా పలు వాళ్ళు ఏ ఏ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది వర్ణాల్లో ఆశ్రమాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసం అనేటువంటి ఎవరు ఏ వర్ణంలో ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆశ్రమోచితమైనటువంటి విహిత కర్మలను అనుష్ఠిస్తూనే ఉంటారు కర్మలను ఉల్లంఘించరు మేము జ్ఞానం కదా అని కర్మలను ఉపేక్ష చేయరు ఆయా వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి విధానం చేయబడినటువంటి విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఆచరిస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళ యొక్క ప్రారంభం ఆ విధంగానే ఉంది వశిష్ట మహర్షి మహాజ్ఞాని గదా అయినా గాని తాను కర్మలను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేసేవాడు మరి అతనికి ఏమవసరం కర్మలు ఆచరించేది కానీ అతని యొక్క కర్మ ఆ విధంగా ఉంది ముగ్ధ బాల ప్రమత్తోపష్టాపరే మూగవాలలాగా ఉంటారు ఏ విధంగా హస్తామల కొన్ని విషయంలో మనం తెలుసుకుంటాం కదా పన్నెండు సంవత్సరాల వరకు మూగవాడుగానే ఉన్నాడు కొందరు పిల్లల వలె గోళీలు ఆడతారు చిన్నపిల్లలతోని జ్ఞానులే ఇతరులు అనుకుంటారు ఏమి పిచ్చోడు పిల్లలతో ఆడుకుంటాడు అని అంటారు ఆయన అవస్థ వీళ్ళకేం తెలుసు అంటే నిర్మల హృదయం కలిగి ఏ విధమైనటువంటి కపటము రాగము ద్వేషము కామము క్రోధము లేనటువంటి నిర్మల మనస్కుడు అయ్యి పిల్లల వలే ఆడుకుంటాడు వాళ్ళతో జ్ఞాని పురుషుడు కొందరు పిచ్చి వాళ్ళలాగా తిరుగుతారు రాగినో భోగినో యోగి కొందరు రాగి పురుషుల విషయ పురుషుల వలె కొందరు యోగుల ఉంటారు కొందరు భోగిల ఉంటారు అందుకని జ్ఞాని నామ లక్షతే నాయక రూపాస్థితి ఉన్మత్త వద్వా పిశాచ వద్వా శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా వివక చూడమని చెప్తారు కదా పిచ్చుని వలే పిశాచి వలె తిరుగుతారు కొంతమంది మహాత్ములు ఇట్లా ఎందుకు వాళ్ళ వ్యవహారం యొక్క ఎందుకు ఇట్లా అని అంటే కర్మ వైచిత్ర్యం వల్ల భిన్న భిన్న కర్మ ఉంటుంది ప్రారంభ కర్మ ఉంటుంది కాబట్టి వాళ్ళ వ్యవహారం కూడా భిన్న భిన్నంగా ఉంటుంది విచిత్రంగా ఉంటుంది మరి ఆ ప్రారంభం ఉందో అది జ్ఞానికి గాని అజ్ఞానికి గానీ వదిలిపెట్టదు కాబట్టి ప్రారంభానికి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించాల్సిందే అందుకని వ్యవహారంలో నిమగ్నులై ఉంటారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా అని నిశ్చయం అయినప్పటికీ కూడా కర్మకు బద్ధులయ్యి ప్రారంభ కర్మకు వివసులు అయ్యి వాళ్ళు చేస్తారు కానీ అజ్ఞానములో వలే ప్రపంచం నందు ఉండదు ఆసక్తి ఉండదు ఆసక్తి లేని వారయ్యి అభినివేశం లేని వారయ్యి లీలగా ప్రారంభానికి వసులయ్యి వాళ్ళ వల్ల వ్యవహారం చేస్తూ ఉంటారు తేడా ఉన్నదా లేదా జ్ఞానులకు అజ్ఞానులకు అజ్ఞానులు అభినవేశ పూర్వకంగా వ్యవహారంలో ప్రవృత్తులవుతారు ప్రపంచంలో ప్రవృత్తులవుతారు కానీ జ్ఞానులకు అభినివేశము ఉండదు అభినవేశం లేని వారే వాళ్ల వల్ల వ్యవహారం చేస్తూ ఉంటారు అందుకని నీవు శంకించుట ఏదైతే ఉందో అది యుక్తం కాదు పూర్వం యథా ఏదేశాం అత భ్రాంతే ఆదర్శన ఏ విధంగా అజ్ఞాన కాలంలో భ్రాంతి ఉండను అభినివేశం ఉండను ఆ విధంగా ఇప్పుడు లేదు జ్ఞానినా భ్రాంతి అభావం దర్శయటం అజ్ఞానినా నిశ్చయం తావదాహ ఇప్పుడు జ్ఞానికి ఏ విధమైనటువంటి భ్రాంతి ఉండదు అని ఇప్పుడు జీవన్ముక్తుని యొక్క వర్ణన ముందు చెప్పేది ఉంది గ్రంథకర్తకు అయితే జీవన్ముక్తిని విషయంలో అతనికి బ్రాంచ్ ఉండదు అని చెప్పుటకు మొదలు అజ్ఞానికి ఏ విధంగా నిశ్చయం ఉంటుంది జగత్ విషయంలో అని చెప్తూ ఉన్నాడు శ్లోకం ఐహిక ముస్మిక సర్వ సంసారో నభా తినస్తి చార్తం నిత్య వినిశ్చయ ఐహికము అంటే ఇహలోక సంబంధమైనటువంటి భోగాలు మిత్ర కలత్రాదులు ఆమిష్మికము అంటే పరలోక సంబంధమైనటువంటి స్వర్గాది భోగాలు ఇవన్నీ కూడా సర్వహ సంసార వాస్తవ అని అజ్ఞానుల యొక్క నిశ్చయం ఉంటుంది ఏ లోక సంబంధమైనటువంటి పుత్రమిత్ర కలత్రదు గృహ రామక్షేత్రాదులు సరచంద్ర వనితాదులు ఇవన్నీ కూడా సత్యములే పరలోక సంబంధమైనటువంటి స్వర్గాది భోగాలు కూడా సత్యములే అనేటువంటి నిశ్చయము అజ్ఞానులకు ఉంటుంది తత ఈ కారణం వల్ల వాళ్ళు అద్వైతం నా భాతి నాస్తి అద్వైతం అనేది ప్రతీతి అగుటలేదు లేనేలేదు అద్వైతం అనేది ఉన్నదంతా ద్వైతమే ఇది అజ్ఞాన నిశ్చయ ఈ విధంగా అజ్ఞానుల యొక్క నిశ్చయం ఉంటుంది అని చెప్పినాడు తొంభై ఎనిమిదవ అంకం చూడండి ఇహలోకే భవ ఐహిక ఐహికము అంటే ఇహలోకంలో ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో పుత్ర పోషణ రూప పుత్రమిత్ర కలత్రాదుల యొక్క పోషణ మరియు శ్రీచంద్ర వనితాదులు గృహారామ క్షేత్రాదులు ఇవన్నీ సత్యములు అనే నిశ్చయము అజ్ఞానులకు ఉంటుంది అదే విధంగా ఆముష్మి అంటే పరలోకే భవ ఆమిక పరలోకంలో ఉన్నటువంటి స్వర్గాది భోగాలు స్వర్గ సుఖాది అనుభవ రూప స్వర్గ సుఖాది అనుభవ రూపం అనేటువంటి ఏ భోగాలు ఉన్నాయో అవి సత్యములు అనేటువంటి నిశ్చయము అజ్ఞానులకు ఉంటుంది తొంభై అంకం తత్వ వినిశ్చయస్య తత్ వైలక్షణం దర్శయతి సరే అజ్ఞానుల యొక్క నిశ్చయము ఈ విధంగా ఉంటుంది మరి జ్ఞాని యొక్క నిశ్చయం ఎలా ఉంటుంది దానికి విలక్షణంగా ఉంటుంది అంతే ఇహలోక సంబంధమైనటువంటి గృహ రామక్షేత్రాలు పుత్రమిత్ర కలత్రాదులు సరక్చంద్ర వనితాదులు ఏవైతే భోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అనిత్యములు ఈ ద్వైత ప్రపంచమే సంపూర్ణంగా అనిత్యం అని చెప్పిన తర్వాత ప్రపంచాంతర్గతమైనటువంటి భోగాలు నిత్యములు అనేటువంటి ఉంటుందా బాబా ఉండదు సంపూర్ణంగా అనిత్యములు మరి పరలోక సంబంధమైనటువంటి భోగాలు కూడా అనిత్యములే మొత్తం పిండ బ్రహ్మాండాలన్నీ కూడా మిథ్యాన్ని నిశ్చయం తర్వాత ఇంకా ఈ లోకం ఏంది పరలోకం ఏంది తదంతర్గత భోగాలేమిటి సంపూర్ణంగా మిథ్యా అని నిశ్చయం ఉంటుంది అని చెప్తున్నాడు జ్ఞాని నా విపరీతో స్మత్ నిశ్చయ సమ్యగ్ ఈక్షతేశ్చయతో బద్ధ ముక్తోహం చేతి మన్యతే జ్ఞానులకు అజ్ఞానుల కంటే విపరీత నిశ్చయము ఉంటుంది అజ్ఞానుల నిశ్చయమేముంది ఈ ప్రపంచం సత్యము ప్రపంచాంతర్గత భోగాలు సత్యము అనేటువంటి నిశ్చయము ఆ జ్ఞానులకు ఉంది దానికి విపరీతంగా జ్ఞానులకు ఉంటుంది అంటే ఈ దేహాదిక ప్రపంచం అంతా కూడా మిథ్య తది భోగాలు కూడా మిథ్య అనేటువంటి నిశ్చయం ఉంటుంది అది మనకు జ్ఞానుల యొక్క వ్యవహారంలో మనకు కనపడుతుంది సమ్యక్ చక్కగా కనపడుతుంది వ్యవహారం లోపం లేదు వ్యవహారం పూర్వవతే నడుస్తుంది కానీ వారి ఆంతర్య నిశ్చయం ఉందో పూర్వవధ అభినవేశ పూర్వకంగా లేదు నిత్యత్వ పూరకంగా పూర్వకంగా వ్యవహారం జరుగుతుంది మిథ్యా అని తెలుసుకొని వ్యవహారము చేస్తూ ఈ విధంగా అజ్ఞాని ఈ ప్రపంచం సత్యము తదంతర్గత భోగాల సత్యము వాటికి భోక్తను నేను అని అహమహం అని ప్రవృత్తుడవుతున్నాడు ఈ విధంగా ప్రవృత్తుడ అతడు బద్ధుడవుతున్నాడు ఈ అజ్ఞాని ఇదంతా మిథ్య ఆత్మ తప్ప రెండో వస్తువు లేదు ఆ ఆత్మనే నేను నేను సర్వదా ముక్త స్వరూపుణ్ణి అని ఈ విధంగా నిశ్చయం చేసుకుని ఇతడు వ్యవహారం చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ స్వస్వ నిశ్చయంతోనే ఉన్నారు స్వస్వా నిశ్చయత బుక్త అహంసైతి మన్యంతే నేను బద్ధుణ్ణి నేను ముక్తున్ని అని వాళ్ళ వల్ల స్వస్వా నిశ్చయం చేత వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు అద్వైతం పారమార్థిక భాతి చ సంసార అపారమార్థిక నిశ్చయ జ్ఞాన యొక్క నిశ్చయం ఎలా ఉంటుంది అద్వైతమే పారమార్థికము తద్భిన్న దేహాదిక ప్రపంచము సంసారమంతా అపారమార్థిక అనేటువంటి నిశ్చయంలో జ్ఞాని ఉంటాడు తత ఇశంక్య అయితే ఏమాయ ప్రయోజనం ఏమిటి అని అంటే స్వస్వ నిశ్చయానుసారేణ ఫలం పోత్యాహా వాళ్ళ వాళ్ళ నిశ్చయానుసారంగా ఎవడు బద్దుడు ఉంటాడు వాడు దుఃఖాన్ని పొందుతాడు ఎవడు ముక్తుడవుతాడు వాడు సుఖాన్ని పొందుతాడు శాశ్వతమైనటువంటి నిరస్యమైనటువంటి నిత్యమైనటువంటి సుఖాన్ని జ్ఞాని అనుభవిస్తాడు అని చెప్తున్నాడు నాలుగవ అంకం చూడండి అద్వైతం భాతి ఇది ఉక్తి శాస్త్రత ఏవ నా అనుభవత అత తన్ నిశ్చయ ఇది సంగతే శిష్యుడు అంటున్నాడు స్వామీజీ ఎవరు చెప్తూ ఉన్నారు ఢంకా వాయించే చెప్తున్నారు బ్రహ్మ సత్యం జగన్మిత అని ఈ విధంగా బహాటంగా చెప్తున్నారు ఇది కేవలము శాస్త్రం వరకే చూడు అనుభవం మాత్రం రాదు ఎక్కడ అద్వైతం చేస్తున్నాడు వ్యవహారం ఎక్కడా ద్వైతంలోనే తింటున్నాడు చూస్తున్నాడు నడుస్తున్నాడు వస్తున్నాడు సకల వ్యవహారాలు చేస్తున్నాడు ఎక్కడా ద్వైతంలోనే చెప్పుడు వరకే అద్వైతం అంత అద్వైతమే అంటాడు ఎక్కడా అద్వైతం అందరు ఇట్లే అంటారు కదా బాగానే చెప్తారా శాస్త్రాలు పురాణాలు చెప్పేటందుకు మస్తు ఉన్నారు కానీ ఆచరణ లేదంటారు ఎందుకు ఆచరణ ఉంటది ఉన్నది ద్వైతంలోనే అద్వైత వ్యవహారం ఎట్లా ఉంటుంది చెప్పు అద్వైతం భాతి త్యుక్తి అద్వైతమే ప్రతి తది అని అంటే అది కేవలం శాస్త్రత ఏవ అది శాస్త్రం ద్వారానే అద్వైతం భారతి అని అంటున్నాడు తెలుసుకున్నాడు బాగుంది అంతవరకు కానీ నా అనుభవత అనుభవం మాత్రం లేదు ఎవరికీ లేదు నేను ఎవరెవరైతే జీవన్ముక్తులై ఉన్నారో వారు ఏమని అంటున్నారు అంత అద్వైతమే అని చెప్తున్నారు బాహాటంగా పెద్ద పెద్ద సభను కూడా ఏర్పాటు చేసి చెప్తూ ఉన్నారు సత్సంగా చెప్తూ ఉన్నారు అంత అద్వైతమే ఏకమేవో అని చెప్తున్నారు కానీ అనుభవం ఎక్కడన్నా అసలు శాస్త్ర వ్యవహారం అయినా అద్వైతంలో జరుగుతుందా చెప్పు నాకు బోధ్య బోధ్య బోధక వ్యవహారం అయినా జరుగుతుందా బోధించేటప్పుడు యోగ్యుడైనటువంటి వాడు బోధ్యుడు ఉంటాడు శిష్యుడు కూడా ఉండాలి బోధకుడ కూడా ఉండాలి ఇలా ద్వైతం ఉన్నదా అద్వైతం ఉన్నదా అంత ద్వైతమే అంత ద్వైతమే ఉన్నది వ్యవహారం కూడా ద్వైతమే ఉన్నదా ఉన్నడు కూడా ద్వైతంలోనే అద్వైతమే అంటున్నాడు ఏమో కళ్ళ కూలీలు తింటే కడుపు నిబా స్వప్నంలో మంచి పంచభక్ష పరమాన్నం తిన్నాడు భక్ష్యాలు తిన్నాడు ఏమేమో తిన్నాడు తృప్తిగా తిన్నాడు వేసిన తర్వాత ఆకలి డుపుతా చాలా ఒక బికారి ఉన్నాడు అనుకోండి బిచ్చగాడు ఉన్నాడు అహం లోకనాథ అహం లోకనాథ అంటే నడుస్తుందా నేను రాజును నేను చక్రవర్తిని నడుస్తా బాబా వాడు ఇంటింటికి అడుక్కుని ఉన్నాడు నేను చక్రవర్తిని అంటే ఎలా సంభవన్ చెప్పు వినోదంగా ఒక కథ చెప్పేవాడు మా గురువు ఒక బికారి ఉండే ఒక బిచ్చగాడు ఉండే ఇల్లు తిరిగి ఆడుకోనేవాడు సమయానికి ఇంత ఆడుకునేవాడు తినేవాడు ఎక్కడో ఊరు ఊరు బయట పోయి చెట్టు అంతే అయితే అతడు ఊళ్ళో ఈ విధంగా అనుకుంటూ తిరిగేవాడు అహం లోకనాథహా అహం లోకనాథహా అహం లోకనాథ అనుకుంటూ తిరిగేవాడు అయితే ఆ రాజ్యంలో ఆ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క అనుచరులు గూఢాచారులు ఉంటారు కదా వారు ఈ బికారి అంటున్నటువంటి వాక్యాలు విన్నాడు అహం లోకనాథ ఆహ్ లోకనాథ అంటూ తిరుగుతూ ఉన్నాడు ఊళ్ళో అది విన్నటువంటి గూఢాచారులు ఈ సంగతి తీసుకెళ్లి చక్రవర్తికి చెప్పారు రాజా రాజా ఏ చక్రవర్తి ఏమున్నది అగో ఫలానా వాడు ఒకడు ఊళ్ళో నేను లోకనాథుని నేను లోకనాథుని చెప్పుకొని తిరుగుతుడు అని అంటే రాజుకు ఒక్కసారి కోపం వచ్చింది లోకనాథుని నేను ఉండగా వాడేవాడు లోకనాథుడు మనం తీసుకురండి తగిన శిక్ష ఇవ్వాలి అని ఆజ్ఞాపించాడు అప్పుడు రాజపటలు వచ్చి బికారిని రాజా దర్బార్లోకి తీసుకెళ్లారు రాజు ముందు నిలబెట్టారు నిలబెట్టిన తర్వాత ఆ చక్రవర్తి ఏమ్రా నేను లోకనాథుని ఉండగా నువ్వు లోకనాథునివని చెప్పుకొని తిరుగుతున్నావు అంట ఏమ్రా నీకు మస్తు గిట్ట పట్టిందా ఆ అహంకారం వచ్చిందా అని ఈ విధంగా గద్దించి అడిగినాడు అప్పుడు అతడు అంట నేను లోకనాథుణ్ణే అంటాడు రాజు ముందు కూడా రాజు ఎదురుగా కూడా అదే మాట అంటున్నాడు అవును నేను లోకనాథుణ్ణే అన్నాడు ఎట్లా లోకనాథునివి చెప్తాను విను అంటాడు నేను లోకనాథుని ఉన్నాక వాడు లోకనాథుని ఎట్లా సిద్ధి చేస్తాడు వాడు సరే ఇదొక వింతగా ఉన్నట్టున్నదే అని అందరు సభికులందరు కూడా వాళ్ళు ఒక జిజ్ఞాసతో చూస్తూ ఉన్నారు ఉత్సాహంతో చూస్తూ సిద్ధి చేస్తాడు వీడు లోకనాథుని అని అందరు చూస్తూ ఉంటే అతడు అన్నాడు చూడు రాజా లోకస్య నాత లోకనాథ త్వ నాతుడవు లోకాన్ని పరిపాలన చేసేవాడవు లోకాన్ని పోషించేవాడవు ప్రజలను పాలించేవాడవు లోకనాథుడవు నువ్వు లోకస్య నాథ లోనాథి తత్పురుష సమాసం నీది ఇక లోక నాథ లోకనాథ అహం లోకమే నాతుడు ఎవరికో అడు లోకనాదుడు బహువ్రీహి సమాసం నాది సరిగా ఉన్నదా లేదా లోకమే నాథుడు ఎవరికో అతడు లోకనాథుడు బహువ్రీహి సమాసం బహువ్రీహి నాది షష్టి నీది సరిగా ఉన్నదా లేదా వెంటనే సభికులు చక్రవర్తి అందరు కూడా పక్క పక్క నవ్వి సంతోషం పొందినారు వాహ్ ఏమి రా నువ్వు భలే సిద్ధి చేశావు అతని యొక్క పండిత్యానికి నవ్వి పూర్వము మంచి సంస్కృత పండితుడు అయినా గానీ మన కర్మ అని ప్రారంధ కర్మ అట్లా బీకారిని చేసేది కాబట్టి బికారే తిరుగుతున్నాడు గాని వాడు సామాన్యుడు కాదు మంచి సంస్కృత పండితుడు సిద్ధి చేసినాడు అహం లోకనాథ అని బహురి నాది సృష్టి తత్పరుసా అని చెప్తే అప్పుడందరూ సంతోషించారు ఓహో చాలా గొప్ప పండితుడవులే అని చెప్పి ఇక వానికి ఈ భిక్షం ఎత్తుకొని తిరగకుండా రాజు వానికి బహుమానమిచ్చి వానికి ఒక ఉండసానికి చోటు స్థలం ఇచ్చి వానికి ఇంత కుటీరం ఏర్పరిచి నైనా నువ్వు నిజంగా చాలా విద్వాను కాబట్టి ఇటువంటి విద్వానుడు బిచ్చడుకుంటే నా పరువు పోతుంది నా రాజ్యంలో ఇటువంటి విద్వానులు కూడా బిచ్చ పడుకుంటున్నారంటే నా పరువు పోతుంది అందుకని నువ్వు నుంచి భిక్షం పడుకునేది లేదు నువ్వు ఒక చోట ఉండు అని చెప్పి వానికి అన్ని వసతులు ఏర్పాటు చేశాడు చూసారా అయితే వాడు పండిత్యం చేత సిద్ధి చేశాడు నేను లోకనాథుని నేను చక్రవర్తిని సిద్ధి చేసినాడు అంత మాత్రం చేత వాడు చక్రవర్తి అయింది కాలేదు అట్లా జ్ఞాని కూడా అంటున్నాడు నేను మొత్తం ఈ విశ్వానికే చక్రవర్తిని అంటున్నాడు అంతే కదా మరి విశ్వానికి అధిష్టానం ఎవరు బ్రహ్మం కదా మరి నేను బ్రహ్మం తర్వాత దాని కూడా ఏమైనాడు బ్రహ్మమే కాబట్టి విశ్వాధిపహ అయిందా అంతమాత్రం మాత్రం చేత ఏమి సాధింపబడదు స్వామీజీ మాటలే కేవలం శాస్త్రం వరకే అనుభవం మాత్రం లేదు ఎందుకు ద్వైతంలో ఉండే అద్వైతం అంటే ఎట్లా సిద్ధిస్తుంది స్వామీజీ అని ఈ విధంగా శంక చేసినాడు ఇప్పుడు రెండు వందల నలభై రెండో శ్లోకం చూడండి నా అద్వైతం అపరోక్షం చే అశేషే నేత ద్వైతం కిం భాషిలం అద్వైతం అపరోక్షం నేత్ అద్వైతం అనేది అపరోక్షంగా లేదు అంటే అనుభవ పూర్వకంగా అద్వైతం అనేది లేదు కేవలం శాస్త్రవేద్యం ఉన్నది అంతే అని ఈ విధంగా శంక చేస్తే అనుభవ గోచరత్వము అసిద్ధం ఇది అయితే కేవలం శాస్త్రవేద్యమే ఉన్నది అద్వైతము అనుభవ లేదు అని ఏదైతే శిష్యుడు అన్నాడో అది అసిద్ధం అని పరిహారం చేస్తున్నాడు శిష్యుని యొక్క శంకను లేదు అనేది లేదు మరే మనగా అనుభవ కూడా ఉంది నా అని పరిహారం చేస్తున్నాడు చిద్రూపేనా భాషనాథ్ మరి ఏమి అనుభవం అంటే చిద్రూపం చేత భాషమానం అవుతుంది కదా చైతన్యము ఘటస్ఫురతి పటస్ఫురతి పాషాణ స్ఫురతి ఈ స్ఫురణ రూపంలో చిద్రూపంలో చైతన్యం భాషమానం అవుతుందా లేదా చూడు సకల వస్తువులను ప్రకాశించేటువంటి చైతన్యమే గనక లేకపోతే వస్తువులకు అస్తిత్వం ఉందా చెప్పండి అవి కల్పితం ఉన్నాయి కల్పిత వస్తువుకు స్వతంత్ర సత్తనే లేదు స్వతంత్ర స్ఫూర్తి లేదు చైతన్యం యొక్క సత్తాస్ఫూర్తిని తీసుకునే అవి మని కూడా సాగిస్తున్నాయి ఘట స్ఫూర్తి పటస్ఫూరతి అని ఈ విధంగా చైతన్యము మొదలు ఆ తర్వాత ప్రపంచం అహం మొదలు తర్వాత ప్రపంచం అంతే కదా తాను మొదలు ఉంటేనే కదా ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అని సిద్ధి తానే లేకపోతే ప్రపంచం సిద్ధి కాదు మరి మొదలు ఉన్నాడా లేదా మరి ఇది అనుభవం అమ్మా కాదా చెప్పు నీవే చెప్పునాయన నువ్వు ఉన్నావా లేదా అది మొదలు చెప్పు నాకు అంటాడు నువ్వు ఉన్నావా లేదా నువ్వు ఉన్నావనే తర్వాత ఇది ఘటము ఇది పటము ఘటస్ఫూర్తి పటస్ఫూర్తి అంటున్నావు ఈ స్ఫూర్తి ఈ చిద్రూపం చేత ప్రపంచం మనకు భాషమానం ఆ భానము ఆ స్ఫూర్తి ఆ ప్రకాశము ఆ జ్ఞానం ఏదైతే ఉందో అదే అనుభవ రూపం నువ్వు జ్ఞాన రూపుడు ఉన్నావా లేదా చెప్పు జ్ఞాన రూపుడపై నువ్వు ఉన్నానవనే ఇది ఘటము ఇది పటము అని తెలుసుకుంటున్నావు చెప్తున్నావు ఇదే అనుభవం మరింకేం కావాలి చెప్పు అంటాడు అందుకని చిద్రూపేణ భాషమానాత్ చిద్రూపం చేత ప్రతిభాస ఆగుతున్నందువలన చైతన్యము అనుభవ రూపం ఉన్నది ఘటస్ఫురతి పటస్ఫురతి ఇది ఘటాదిశు అనిశుత స్ఫురణ రూపేణ భానాద్ ఘటస్ఫురతి అంటే ఘటము ప్రతీ తెగుచున్నది పటము ప్రతి తెగుచున్నది అని ఈ ప్రతీతి రూపం చేత ఘటాదుల్లో ఏదైతే అనుసృతమై ఉన్నదో అదే అనుభవ రూపము అనుభవానికి వస్తలేదు మాకు అద్వైతము అంటే ఎందుకు అనుభవానికి వస్తలేదు సర్వత్రా అనుసృతమై నీవే ఉన్నావు కదా స్ఫురణ రూపంలో అనుభవానికి వస్తలేదంటే విచిత్రం ఇది స్పష్టంగా మొదలు నువ్వు నువ్వు ఆ తర్వాత ప్రపంచం కదా స్వప్న ప్రపంచము కనపడడానికి మొదలు నువ్వు ఉండాలి కదా నువ్వు ఉంటేనే కదా నీ కింద ఆ ప్రపంచం కనపడుతుంది మొదలు నువ్వే లేకపోతే ప్రపంచం ఎక్కడ కనపడుతుంది స్వప్నం అట్లా ఈ బాహ్య ప్రపంచం కూడా అంతే ప్రతి వస్తువును నువ్వు తెలుసుకునే ముందు నువ్వు ఉంటేనే కదా ఆ ప్రపంచం యొక్క ప్రతీతి అవుతుంది మరి ఆ పురాణ ఆ భావనం ఏదైతే ఉందో ఆ సత్తా స్ఫూర్తి ఏదైతే ఉందో అది నీదే కదా మరి అనుభవం లేదని అంటారు నను చిద్రూప బానే ఆపి తత్ కారస్నీయన ప్రతీయతే ఇది సంగతే స్వామిజీ మరి చిద్రూపం చేత అనుభవ గోచరం ఉన్నప్పటికీ కూడా సంపూర్ణంగా ఎందుకు అనుభవానికి వస్తలేదు సంపూర్ణంగా అద్వైతమే మాకు ఎందుకు బాణం అయితే లేదు ప్యూర్లీ స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్లుగా సంపూర్ణంగా కార్స్యన అంటే సంపూర్ణంగా మాకు అద్వైతం ఎందుకు బాణం ఇప్పుడు మీరేమన్నారు ఘట స్ఫూర్తి పటస్ఫూరతి అంటే ఘట పటాదులతో కలిసి ఆ స్ఫూర్తి మాకు అనుభవానికి వస్తుంది కాని సంపూర్ణంగా కేవలం సత్తు చిత్తూ ఆనందరూపం చేత మాకు ఎందుకు అనుభవానికి వస్తలేదు అని ఈ విధంగా శంక చేసినాడు అప్పుడు అశేషణ నాభాతం చేత సంపూర్ణంగా మాకు ప్రతీతి అవుతలేదు కదా అని ఈ విధంగా అంటే కిం అఖిలం ద్వైతం భాషతే చూడైనా నీకు అద్వైతం సంపూర్ణంగా అనుభవానికి వస్తలేదు అని అంటున్నావు పోని ద్వైతమైనా నీకు సంపూర్ణంగా అనుభవానికి వస్తుందా చెప్పు సాకల్యాణ బాణ అభావ ద్వైత ఏపీ సమాన ఇత్యాహ అంటే సంపూర్ణంగా బాణ అభావం ఏదైతే అంటే అద్వైతం సంపూర్ణంగా బాణం అయితే అనుభవానికి వస్తలేదు అనేది నువ్వు నీపై కూడా ఆ చేస్తున్నాను ందుకు నీకు ఆ ద్వైతమైన సంపూర్ణంగా అనుభవానికి వస్తున్నావు చెప్పు అన్నప్పుడు శంక సమానమైంది నువ్వే శంక చేసినవో అదే శంక నీకు చేసిన అద్వైతం సంపూర్ణంగా బాణమైతే లేదనంటే ద్వైతమైన నీకు సంపూర్ణంగా ఎక్కడ బాణం ఇప్పుడు శంక సమానమే అయింది ఎత్ర ఉభయో సమో దోష పరిహారోపి తా నైక పరియోనియోక్తవ్య తాదృగర్త విచారణే అనంటూ వాక్య పదయం శ్రీ భర్తుహరి చెప్తారు ఎక్కనైతే ఉభయ సమానంగా దోషాలు వస్తాయో అక్కడ నిర్ణయం అంటూ ఏం ఉండదు అంటాడు ఇది శ్రేష్టము ఇది అశ్రేష్ఠము ఎలా నిర్ణయం చెప్పు నా ఏక పర్యాన్ వక్తవ్య కూడా ఇది నిర్దిష్టము నిర్ధారణ చేసి చెప్పడానికి రాదు ఎందుకు ఉభయత్ర సమో రెండు పక్షాల్లో కూడా సమాన దోషాలున్నాయి ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది కదా శిష్యుడేమన్నాడు స్వామీజీ అద్వైతము స్ఫురణ రూపం చేత భానమైనప్పటికీ కూడా కార్నీయన అంటే సంపూర్ణంగా బాణం అయితే లేదు కదా అంటే మరి ద్వైతమైనా నీకెక్కడా సంపూర్ణంగా బాణం అయితే అని చెప్పు మీకే అడుగుతాం మేము ఎదురుగా ఒక ఘటాన్ని చూస్తున్నావు ఇది ఏమిటి అంటే అయం ఘటహ అని అంటున్నావు ఇది నిశ్చయంగానే చెప్తున్నావా అంటే నిశ్చయం ఇదేందా ఘటమేనా ఎదురుగా ఉన్నది మరి ఇంకేమున్నది అయం ఘటహ అంటున్నావు ఆ ఘటాన్ని నువ్వు సంపూర్ణంగా తెలుసుకొని అంటున్నావా తెలుసుకోకుండానే అంటున్నావా ఇట్లా ప్రశ్న చేస్తే నువ్వేమంటావు ఆ ఘటం సంపూర్ణంగా తెలిసిందా నీ ఎదురుగా ఉన్నంత భాగం నీకు కనపడింది ఆ వెనుక భాగం నీకు కనపడింది వెనక భాగము లేనిదే ఉండవచ్చు బోకే ఉండవచ్చు ఇప్పుడు దాన్ని అలాగా చక్కగా నిలబెట్టారు పుండను వెనక భాగం పోకిలు భాగం లేదు నీ ఎదురు భాగం మాత్రం సంపూర్ణంగా ఇట్లా ఉన్నట్టు కనపడుతుంది దాన్ని చూసి అయం ఘటహ అని అంటున్నావు అనుకో ఇప్పుడు నీకు సంపూర్ణ జ్ఞానం అయినట్టేనా ఇది ఘటమే అని చెప్పగలవా చెప్పలేవు ప్రశ్నిస్తే చెప్పలేవు ఏ వ్యవహారం నడుస్తుంది కానీ నిలదీసి అడిగితే దీని జ్ఞానం సంపూర్ణంగా నీకు అయిందా అంటే చెప్పలేవు ఎందుకు కాలేదు కదా నీకు ఎదురుగా ఉన్నదే కనపడుతుంది వెనక భాగం ఏముండదు పోకి భాగం ఉండొచ్చు లేదా రంధ్రాలు ఉండొచ్చు సంపూర్ణ జ్ఞానం నీకు కాలేదు అది కూడా పాక్షికంగానే తెలియబడుతుంది ఈ విధంగా రెండు పక్షాల్లో దోషాలు సమానం సాకల్యాన బాణ అభావ ద్వైత యాపి సమాన ద్వైతం కిం అఖిలం భాషతే ఏవం దోష సామ్యం అభిదాయ పరిహార సామ్యం ఆహా ఈ విధంగా దోష సామ్యాన్ని చెప్పి దోషంలోనే ఉంటే ఇక పరిహారం ఎట్లా దానికి అని ఈ విధంగా మనకు జిజ్ఞాస కలిగినప్పుడు ప్రతకర్త స్వయంగా దోషమైతే చూపెట్టాడు కానీ పరిహారం కూడా చెప్పాలి కదా ప్రతకర్త సిద్ధాంతి లేకపోతే ముముక్ష సందిగ్ధంలో పడిపోతాడు ఏది కూడా నిర్ణయించుకోలేకపోతాడు కదా అందుకని పరిహారం కూడా చెప్తున్నాడు దీనికి మాత్రేన విభా నంతో ద్వయోరపి సమముఖలు ద్వైత సిద్ధివద్ అద్వైత సిద్ధిస్తే తాత దింగ్ మాత్రనంతు ద్వయోహో అపి కలు సమం దిశ మాత్రం చేత అంటే ఏకదేశం చేత రెండిట్లో ద్వైత అద్వైతం సమానం ఉన్నది అంటే ఏకదేశము ప్రతీతి ఏకదేశం ప్రతీతి అనేది ఇరు పక్షాల్లో సమానం అద్వైతంలో ఏక దేశ ప్రతీతి అనేది సమానం ఉన్నది ఏ పరిహార సామ్యం త్యాశంక్య సరే ఇప్పుడు రెండు సమానంగా ప్రతిదైతున్నా ఇది మనం ఇద్దరం అనుకున్నదే ఉన్నది పూర్వం శంకించుకున్నాం నేను శంక చేస్తే నువ్వు శంక చేసావు ఆక్షేపంలో సమానమే ఉంది పరిహారం చెప్పినట్లయింది ఇంకా పరిహారం ఏమిటి అని ఈ విధంగా అడిగితే ఉత్తరార్థంలో చెప్పినాడు అవత ద్వైత సిద్ధి వత్ అద్వైత సిద్ధి కిమ్ న తావత ఇంత మాత్రం చేత ద్వైత సిద్ధి వలె అద్వైత సిద్ధి ఎందుకు ద్వైతాన్ని సిద్ధి చేసినట్టుగా అద్వైత సిద్ధి ఎందుకు కాకూడదు అసలు ద్వైతమే సిద్ధి కాదు విచారం చేస్తే ముందు చెప్తాడు ముందు నాకు రెండు వందల శ్లోకంలో చెప్తాడు ఇక్కడ దగ్గరలో అసలు విచారం చేస్తే ద్వైతం సిద్ధి అద్వైతమే సిద్ధి అవుతుంది సరే దుష్యత దుర్జన న్యాయం చేత శిష్యుని సంతోషించడం కోసం సరే నువ్వు ద్వైత సిద్ధిని చేస్తున్నావు కదా ద్వైత సిద్ధి వల్ల అద్వైత సిద్ధి ఎందుకు గర్చెప్పు అవుతుంది అని ఈ విధంగా పరిహారం కూడా చేస్తున్నాడు తే అనగా తవ పక్షే అంటే ఏకదేశ ప్రతీతి సద్భావేనా ద్వైత సిద్ధివతు ఏకదేశ ప్రతీతి అయినంత మాత్రాన ద్వైతం ఉన్నది అని నువ్వు పక్క నిశ్చయం చేసి చెప్తున్నావా లేదా చూస్తుండడు గురువు గారు ఏకదేశ ప్రతీతి అయినంత మాత్రం చేత ద్వైతం ఉన్నది ఇది సత్యము అని నువ్వు పక్కా నిశ్చయంతో చెప్తున్నావా లేదా అదే విధంగా ఏకదేశ ప్రతీతి చేత అద్వైతం కూడా ఉన్నదని ఎందుకు సిద్ధి చెప్పు ద్వైత సిద్ధివత్ అంటే ద్వైత నిశ్చయ ఇవ ఏ విధంగా ఏకదేశ ప్రతి మాత్రం చేత ద్వైతం నువ్వు నిశ్చయంగా నువ్వు చెప్తున్నావు ద్వైతం ఉన్నదని అద్వైత సిద్ధి అంటే అద్వైత నిశ్చయ అవి కిమ్నాభవతి భవతి ఏవ ఇ అందుకని అద్వైతం కూడా ఉంది అని నిశ్చయంగా సిద్ధి చేయవచ్చు అని ఇక్కడ ఒక రకంగా సమాధానం చెప్పినాడు కానీ పక్షాంతరంతో చెప్తాడు అసలు ద్వైతం అనేది సిద్ధే కాదు ఉన్నదే అద్వైతం అని సిద్ధి చేస్తాడు ఆ విషయం తర్వాత తెలుసుకున్నాను ఉండని ఓం సహనా సహన సహ వీర్యం కరహి తేజస్వి నావీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతే